ఆతడే యజమానుడు ఆదినారాయణుడు ఆతని బంట్లము మాకు నన్నిటా నిశ్చింతము ఏలికగల బంటుకు ఎక్కడిది విచారము పాలించే మగడుగల పడతి కేడింత కోలుముందై తండ్రిగల కొడుకు కేది తొడుసు ఈలీల హరిదాసునికి ఎక్కడి కోరికలు బలుదుర్గమువానికి భయమేమిటా లేదు కలిమిగల వానికి కడమలేదు ఇలా క్షేత్రవంతునికి దరిద్రము లేదు. అల శ్రీపతి బంట్లకు నలమటలేదు. లేదు పట్టిన ముద్రఉంగరపు ప్రధానికెదురులేదు కుట్టిచాతనివారికి గొంకులేదు నెట్టెన శ్రీవెంకటాద్రిలయు సేవకులము గుట్టుతోడబ్రతికేము గురిమాకునతడే